జ్యేష్టరాజం బ్రహ్మస్పతూ సాదనం శ్రీమహాగణాధిపతాశివసార శంకరాచార్యమ్యమాచార్యపే గురు పరపరా నమస్కృతరై నరోం దీం సరస్వతీ వ్యాసం తపోజయముదీరే శ్రీభగవానువాచో్యానందోచస్ ప్రజ్ఞావాదాచ భాషసే గతూ నగతూచ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 అంతకుముందు ఉరికే పరిచయాలు చేయడం ఈయన మంచి విద్వాంసుల నుండి బాగా పాడతారు ఈయనకి కచేరీలు చేస్తారు ఈ రకం సమాచారం ఎవరో చెప్తారు అదంతా కూడా సంగీత కచేరీలో అంటే బహిరంగంగా ఉంటూ భాగం అవుతుంది అంతరంగం కాదు అంతరంగము ఆయన పాడడం ప్రారంభించినప్పటి నుంచే అదేవిధంగా ఎక్కడ కూడా శోచ్యానందోచస్త్వం దగ్గర నుంచే గీత యొక్క ఉపదేశం ఆరంభము ఒక అభిప్రాయం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 శంకరుడు సరే అవన్నెలాంటి పెట్టి ఉపదేశం ఇక్కడ ఆరంభమైంది అని శంకర్ బాలకంగా అతను తేలక్కేమన్నాడంటే అసలు ఇవేమీ కాదు క్లైబ్యం ఆత్మగమార్థ నైతత్వ ఉపబద్ధ్యత అయిన ముందు ప్రారంభించాడు చూడండి ముందు కోపడ్డాడు ఆయన పెప్ టాక్ అని రెండు శ్లోకాల్లో ఉంది అక్కడ ఆరంభమైంది గీత ఎందుకంటే ఆయన స్వాతంత్ర్యోద్యమము అవి నడిపి ఆ ఉత్సాహంతో ఆయన ఉండేవారు కాబట్టి అక్కడ ఆరంభమైంది గీత అని బాలగంగాధర తిలక్ అభిప్రాయపడ్డ జ్ఞాన జ్ఞానదేవుడని ఒక ఆయన జ్ఞానేశ్వరి అయిన గీతకు వ్యాఖ్యానం అట్లా అసలు చాలా గొప్ప వ్యాఖ్యానం ఆయన కూడా శంకరుల యొక్క అభిప్రాయాన్ని ఆయన అభివ్యక్తం చేశారు ఇలా అనేక మంది అనేక అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు వస్తూ కానీ మనమైతే సంప్రదాయంలో ఎక్కడి నుంచి గీత ఆరంభము అని టేకప్ చేస్తాం ఎందుకంటే శ్రీ భగవాను చెప్పి ప్రారంభం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 స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఉపనిషత్వం ఉండదు అది ఉపనిషత్ అది ఎందుకంటే అందరూ చదువుతారు ఈక్వల్ డైమిసిస్ వేరే ఎవరికి అది అర్థం అయ్యే మాట కాదు ఎవడో ఒకడికి అర్థం అవుతుందో ఇక్కడ బ్యానర్ ఈక్వల్ డెమిసిస్కర్ కట్టారు వీళ్ళే వీళ్ళకి ఐన్స్టీన్ అంటే ఎంత ప్రేమ చాలా గొప్ప విషయాన్ని వీళ్ళు బ్యానర్ కింద పెట్టారే అని ఎవడో ఒకడు అప్రిషియేట్ చేస్తారు దాన్ని ఉపనిషత్తు అని అంటారు సో ఇది అశోకోపనిషత్ శోకము అనేది జీవితంలో ఉంది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 మౌలికంగా శోక నివారణ జరగదు శోకం అలాగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది శోకం అంటే ఒక వెలితి దుఃఖము ఫీలింగ్ ఆఫ్ ఇన్డిక్వసీ ఇన్కంప్లీట్నెస్ అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అధికారం సంపాదిస్తాడు అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అధికారం ఉంది కదా శోకం ఏమి విడిచిపెట్టదు అధికారంలో ఉన్న వాళ్ళని శోకం పీడిస్తూ సో ఈ విధంగా మానవుల మాత్రుణ్ణి శోకము జీవితంలో ఇబ్బంది పెడుతున్నట్టుగా మనకు అనుభవానికి వస్తుంది ఇది ఒక అభిప్రాయం అయితే శోకానికి హేతువేమిటో తెలిస్తే శోక నివారణ మనకి అవగతానికి అవుతుంది హేతు తెలియాలి కారణం ఏమిటో తెలిస్తే కార్యాన్ని దాన్ని నివారణ చేయవచ్చు డయాగ్నాసిస్ సో శోకాన్ని డయాగ్నాసి శోక హేతువుని ఎలాగైతే రోగ నిదానము అని అంటారు అనారోగ్యం ఏదైనా చేసినప్పుడు దీనికి హేతు ఏమిటి తెలిస్తే కానీ అనారోగ్యము నివారించటం కూడా ఒక ఆయనకి జ్వరం వచ్చింది ఏమిటో తెలిసేది కదా ఆ జ్వరం వీళ్ళు టెస్టులు చేశారు ఎన్ని టెస్టులు చేసినా ఆ జ్వరం ఎందుకు వస్తుందో కనిపెట్టలేదు మామూలుగా మన డాక్టర్లు అయితే వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఓ యాంటీ మలేరియల్ ఇంజక్షన్ ఒకటిచ్చేస్తాడు ఎందుకంటే మలేరియా అయితే తగ్గిపోతుంది తర్వాత ఇది ఒక రొటీన్ తర్వాత ఈ పూర్వం ఇంకా ఏవో ఇంకా టెస్ట్ చేసి అంత ఏవో కొన్ని యాంటీ బ్యాక్టీరియల్స్ స్టాండర్డ్ వైడ్ రేంజ్ యాంటీబయాటిక్స్ ఏవో ఉంటాయి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 మన ఏరియాలో ఎక్కడా లేని బ్యాక్టీరియా అమెరికా స్పెషల్ బ్యాక్టీరియా ఒకటి ఆయనకు ఉందని ఆ కారణంగా ఆయనకు అనారోగ్య వస్తువులు తని వాళ్ళు గుర్తుపట్టి దానికి ఉపయోగించే ఒక స్పెషల్ యాంటీ బ్యాక్టీరియల్ ఒకటి ఉంది లేటెస్ట్ అది వాడి తగ్గింది సో ఈ విధంగా మీరు రోగ నిదానము డయాగ్నాసిస్ తెలిస్తే అప్పుడు దానికి ఉపాయాన్ని ఇలా వచ్చేయమ్మా ప్లీజ్ కమ్ యూ కెన్ సిట్ హియర్ యున్ యూ కెన్ సిట్ దూ యూ కెన్ సిట్ దట్ ప్లీజ్ బీ కంఫర్టబుల్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 నేను మొన్న బోర్డు మీద చూశాను సొలిసిటేషన్ ఈజ్ యాక్సెప్టబుల్ అని అడుగున రాసి ఉంది ఎల్ఐసి పాలసీకి ఎందుకంటే ఈ సొలిసిటేషన్ అనేప్పుడు కొంతమంది చికాకు పడతారేమో మీరు అలా చికాకుపడే హక్కు లేదు ఎల్ఐసి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సొలిసిట్ చేసేటువంటి హక్కు వాళ్ళకు ఉన్నది దే టేక్ కేర్ ఆ నోటీస్ బోర్డు మీద ఉంది సో ఆ విధంగా ఏజెంట్లు ఏమని చెప్తారంటే మీరు పాలసీ తీసుకోలేదు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 ఉండాల్సిన గ్రహాలు ఉండాల్సిన స్థానంలో లేకపోతే అసలు కెటాక్లైస్మిక్ అంటారు అంటే ప్రళయం వచ్చేస్తుంది ఇప్పుడు భూమి మీద ఈ వాతావరణాన్ని శాసించేటువంటిది గురుగ్రహం యొక్క గ్రావిటేషనల్ పుల్ దాని మీద బోల్డ్ అంత అనాలసిస్ రీసెర్చ్ గురుగ్రహం ఇట్స్ జైంట్ ప్లానెట్ ఇట్ రెడ్ జైంట్ ఆ రెడ్ జైంట్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 vastu shastra jnru ochchaadante he will definitely tell something is wrong ee kiddigi ikkada undakodadu anta floor marcham antadu floor ela marustarannu roof sarkaledu antadu roof sarkaledu ante ekada table sarkaledu la objection ledu ante ee fence ee ani vaallu okallu unnaru fence yo edo undi vaalle antaante ee tables kuchchilu saraina place lo levu anta which is okay you can reorganize the whole <laughs> blessed things we can reorganize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 ఇది బహిరంగ కారణం ఇంకా ప్రతివాడు శాస్త్రాలు ఏమీ చదవక ఇవి ఈ బహిరంగ కారణాలు తెలియాలంటే మీరు విద్వాంసులను కలవాల్సి ఉంటుంది వాళ్ళు మీకు బోధించాల్సి ఉంటుంది ఇవేమో అక్కర్లేకుండా ప్రతి మనిషి తనంత తానుగా హీ హీ ఎవ్రిబడి హ్యాస్ హిజో అన్న ఎనాలసిస్ కదా ప్రతివాడు కూడా తన దుఃఖానికి కారణము తన కుటుంబ సభ్యులు తన బంధువర్గము ఇది ప్రతివాడికి ఖచ్చితమైనటువంటి అవగాహన ఖచ్చితంగా కొత్తలుడికి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 మామగారి ఇంటికి వెళ్ళాను వాళ్ళు చాలా అవమానం చేశారండి అని పాపం ఆ వ్యక్తి కూమిలి కూమిలి దుఃఖిస్తాడు నేను చెప్పాను ఈ మానవమానాలకు అతీతంగా బ్రతకవాయా అంటే అతను అంటాడు అతీతంగా బతికి మాటైతే నీకు మొదల నీ పక్కన సంచి పట్టుకుని రావచ్చు కదా ఇంట్లో కాపురం చేసుకున్నాను కదా నేను అని సో హీ హాజ్ ఎ జస్టిఫికేషన్ ఫర్ హిస్ సారీ ఇదే కారణంగా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 వెరీ వెరీ అన్ఫార్చునేట్ సో ఈ విధంగా ఫలానా వాళ్ళ కారణంగా నేను దుఃఖితుడను కొంతమంది కోర్టులో కేసు వేస్తాను ఎందుకు వేస్తారంటే వాడు నాకు ఇంత దుఃఖాన్ని కలిగించినందుకు అట్లీస్ట్ హీ షుడ్ పేఫర్ ఇట్ అని పరువు నష్టం దవా ఎందుకు వేస్తారు నాకు అంత కష్టాన్ని కలిగించాడు నా మనస్సుకి దావా అంటే మనస్సుకి క్లేశాన్ని కలిగించిన దానికే పరువు దావా వేస్తా అదే ధనం విషయంలోనూ దాంట్లోనూ కష్టం కలిగిస్తే దానికి పరువు దావా వేరు దానికి ఏమిటి ఈ కన్సూమర్ ఫోరంలోనో దాంట్లోనో కేసు వేస్తా ఆ కేసు వేరు ధన ధన నష్టం కేసు వేరు ఇది పరువు నష్టం మనస్సుకి సో ఈ విధంగా మనం బహిరంగ కారణాన్ని మనంతటా మనం వెతుక్కుంటాం కుటుంబ సభ్యుల కారణంగా మన బంధువుల కారణంగా మనిషి దుఃఖిస్తూ ఉంటాడు ఇంకో కొంతమంది దుఃఖానికి హేతు ఏమిటంటే ఆఫీసులో వాళ్ళ కారణంగా దుఃఖం ఉంది మా బాస్ కారణంగా వాడు దుఃఖంగా ఉంటాడు ఈ బాస్ వీడు అవతలకి పోడు వీడు అది ఈ ఆర్గనైజర్ వీడు గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఇంకా దాన్ని వదిలిపెట్టి పనలేదు కదా ఇంకా జీవితకాలం ఆ ఎంప్లాయ్మెంట్లోనే ఉంటాడు వీడు బాసు అక్కడే ఉంటాడు వీడు అక్కడే ఉంటాడు వీడు బాసు అక్కడే ఉంటాడు ఆ బాస్ వల్ల వీడు దుఃఖపడుతూ అలా ఏళ్ళు గడిచిపోతాడు ఇయర్స్ టుగెదర్ దే యూజ్ దే దే వర్క్ ఇన్ ది ఆర్గనైజేషన్ అండ్ దే సఫర్ బికాస్ ది బాస్ హ్యాస్ కాస్ట్ సఫరింగ్ అనే నిజమో అబద్ధమో అడిగే తెలియాలి సమ్హౌ పీపుల్ లుక్ అట్ ఇట్ లైక్ దాట్ సో ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడా శోకాన్ని అనుభవిస్తున్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ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 కేవలము సోషల్ సిస్టమ్స్ కారణంగా కలిగినది అని కొంతమంది అనుకుంటాడు ఈ విధంగా మానవుడు ఎక్కడో దూరంగా ఉండేటువంటి నక్షత్రాలు కారణం అనుకుంటాడు ఒక ఆయన నాతో అన్నాడు జీవితంలో సుఖం లేకుండా పోయిందన్నాడు అంటే అదేమిటండి అలా ఎందుకు అనుకుంటున్నారంటే ఏం చేస్తామండి నా భార్య నక్షత్రం మంచిది నీ భార్య నక్షత్రం మంచిది అవునండి నా భార్య మూలా నక్షత్రంలో జన్మించింది ఏ ఏ భర్త ఎవడి భార్య అయితే మూలా నక్షత్రంలో జన్మించిందో వాడు జీవితంలో ఎప్పుడు సుఖపడలేడని ఓ శ్లోకం ఒకటి చెప్తాడు శ్లోకేన విద్వాన్ నభవతి అని శ్లోకం ఏమిటనే చెప్పేంటే నాకు కోపం వస్తుంది ఎందుకంటే నువ్వు నువ్వు చెప్పాల్సిన పాయింట్ను నువ్వు లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కొటేషన్ ఇస్తే లాజికల్గా ఇవ్వాలి కానీ ఎక్కడో ఓ పిసరంతా ఓ మొక్క ఒకటి చెప్పి సో దట్ హౌ హీ ఫీల్స్ ఐ టోల్డ్ హిమ్ ఫర్గెట్ ఫర్గెట్ ఎయిట్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 మేము వేదాంతంలో నేను చేసిన అనాలిసిస్ జిస్ట్ ఐటు అప్రిషియేట్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ దెరీజ సిగ్నిఫికెన్స్ అనేటి అందుకోసమే నేను కొంచెం ఎలాబొరేట్గా చేశాను నేను మీకు మనవ చేసేది ఏమిటంటే మీ దుఃఖానికి దుఃఖము ఉన్నది నెంబర్ వన్ ఫ్యాక్ట్ హ్యావింగ్ అండర్స్టూడ్ దట్ మచ్ ఇఫ్ యూ ఫీల్ దట్ అవుట్ సైడ్ కాజెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సఫరింగ్ దెన్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 దిస్ ఈజ్ ది బేసిక్ ప్రమిస్ ఇది మీరు అంగీకరించిన పక్షంలో దెన్ యూఆర్ ఎలిజిబుల్ టు బికమ్ ద స్టూడెంట్ ఆఫ్ గీత అదర్వైజ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ నిజంగా అంచేతనే దెర్ వాజ్ ఏ వాస్తు కాన్ఫరెన్స్ నేను ఉంటే మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను వాస్తు కాన్ఫరెన్స్ ఉంది దానికి నేను సన్యాసిని కదా వాస్తు వాళ్ళు కూడా సన్యాసులకు కొంత రెస్పెక్ట్ ఇస్తారు కదా వాళ్ళు నన్ను వచ్చి అది ఇనాగరేట్ చేయమని కోరారు నేను అక్కడే ఉన్నాను ద సేమ్ ప్లేస్ అవి వస్తే ఇనాగరేట్ చేయమని కోరారు నేను రెస్పెక్ట్ఫుల్గా ఐ డిక్ నేను ఒప్పుకోలేదు ఏమంటే అక్కడ మ్యూజిక్ కాన్ఫరెన్స్ ఉంది ఇనాగ్రేట్ చేయమని ఇనాగరేట్ చేశా ఏమిటి నాకేం మ్యూజిక్ వచ్చింది ఇనాగరేట్ చేశాను నేను ఆ మాట అన్నాను మీకు మ్యూజిక్ రానక్కర్లేదని మీకు మ్యూజిక్ అంటే ఇష్టపడతారా ఇష్టమే అయితే ఇనాగరేట్ చేయము ఇప్పుడు భాగవతంలో నారదని పూర్వజన్మ వృత్తాంతంలో నాలుగు శ్లోకాలు ఉన్నాయి చాలా అందమైన శ్లోకాలు ఒక ఆయత మీద రసంజీవిలో పెట్టుకుని వెళ్ళి ఇనాగరేట్ చేసి ఆ మ్యూజిక్ గురించి భాగవతంలో చెప్పిన నాలుగు మాటలు పావుగం సేమ్ ఉపన్యాసం చెప్పి చెక్కవచ్చు వాళ్ళు ఎంతో సంతోషించారు నారదుడు ఇలాగ మ్యూజిక్ గురించి చెప్పాయంటే మాకు తెలియని తెలియదండి ఎంతో బాగుంది ఇది అని దేవర్ వెరీ హ్యాపీ సో ఐ ఇనాగరేట్ ఈ వాస్తు గురించి ఇనాగరేట్ చేయమంటే నేను ఇనాగరేట్ చేయమని చేయను అని చెప్పాను అయిపోయింది వాళ్ళ కాన్ఫరెన్స్ అయినమెంట్ నా క్లాసు ఉంది నా గీత క్లాసు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 శోకహేతు ఇంకొకటి బహిరంగ కారణం వాళ్ళు చెప్తారు అంతరంగ కారణాన్ని గీత చెప్తుంది ఈ రెండింటికి వెరీ రెండింటికి పొంత ఇఫ్ యు ఆర్ కమిటెడ్ దిస్ యూ హ్యావ్ టు సే నో టు దాట్ ఇఫ్ యు ఆర్ బికాజ్ యూ కెనాట్ రికన్సైల్ ది టు ఇన్ ఆల్ సిన్సిరిటీ కొంతమందిలో సిన్సిరిటీ ఉండదు సిన్సిరిటీ ఉండదండి సో అన్ని భుజాన్ని ఉంటారు అది అటువంటి సిన్సిరిటీ లేని వాళ్ళ గురించి నేనేం చెప్పను nen alla kadu i am a sincere guy na guruji nen cheptuna i am a sincere guy so i cannot handle two mutually conflicting things ee shankarulu antu untaru atma gnanam ki karma ki samuchayam kudaradu na adhi a picchidoralo vandi nen naku a mutually conflicting things nu nen pettukokunda pettukuna ela how i can handle therefore so i refused to uh, inaugurate that conference వాళ్ళు క్లాసులోకి వచ్చి దే టు గుడ్ నాట్ ఫైండ్ ఎనీ రికన్సలయేషన్ వాళ్ళ ఆలోచన ధోరణికి నేను చెప్పేదానికి పొంత లేనట్టు వాళ్ళకు అనిపించింది దర్ ఫోర్ ది లెఫ్ట్ ది క్లాస్ విచ్ ఈస్ వెరీ ఫేర్ కాబట్టి షోకహేతువు ఏమి అంటే గీత ఏమని చెప్తుందంటే షోకహేతువు ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ విథౌట్ ఎనీ ఎక్సెప్షన్ వాట్స్ ఓ ఎవర్ శోకహేతువు అజ్ఞానము అని చెప్పాడు అది ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పాడు అశోకోపనిషత్ అంటే ఒక జీవ జీవితానికి సంబంధించిన ఒక రహస్యాన్ని ఆయనే చెప్పాడు శోకహేతువు అజ్ఞానము అని అంటే అది అది లోకంలో దట్ ఓంట్ రింగ్ వెల్ ఏం అజ్ఞానం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 దాన్ని స్టడీ చేసి శ్రవణం చేసి మహాత్ముల సత్సంగం చేసి అర్థం చేసుకోదగ్గ విషయం సో శోకహేతువు అజ్ఞానం అర్జునుడు ఏమన్నాడు నా శోకహేతువు అంటే ఏమని చెప్పాడు ఎవెవో అరడజన శోకహేతువులు చెప్పాడు ప్రథమాధ్యాయంలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా లిస్ట్ కింద చెప్పాడు వీటన్నిటి కారణంగా నేను శోకిస్తున్నాను అన్నాడు శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే నీలో రెండు లేవు కాబట్టి నువ్వు సోకిస్తున్నావు ఏమిటా రెండూను ప్రజ్ఞా పాండిత్యము అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ప్రజ్ఞావాదములను మాట్లాడుతున్నావే కానీ నీలో ప్రజ్ఞ లేదు ఇది ఎలాగంటే ఏమిటో పెద్ద అధికారులాగా మాట్లాడుతున్నావు అంటే అర్థమేటి వాడు అధికారనా అధికారి కాదనా కాదని అవునా ఏమైనా పెద్ద విద్వాంసుల్లో మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏంటి నువ్వు విద్వాంసుడు కాదు ఏమిటి తెలిసినట్టే చెప్పేస్తున్నావు ఏమిటి అంటే అర్థం ఏంటి నీకు తెలియదు ప్రజ్ఞావాదాంశ భాషసే చాలా శృతిమెత్తగా నీకు తెలియదు అని చెప్పడం ప్రజ్ఞావంతు ప్రజ్ఞ గలవాడు పలికే పలుకులు పలికేస్తున్నాడు అంటే అర్థం ఏంటి వీడికి ప్రజ్ఞ లేదు అన సో అంటే అర్థం ఏంటంటే కొంతమంది చాలా గంభీరమైన ప్రసంగం చేస్తారు పది నిమిషాలు పదిహేను నిమిషాలు గంభీరమైన ప్రసంగం చేస్తారు ప్రసంగం అంతా విన్న తర్వాత ఏమిట్రా చెప్పింది అంటే ఎవరికి ఏమీ అర్థం కాదు ఆయన్ని వెళ్ళడిగితే ఆయనకి తెలియదు అని చెప్పాడు ఇలాంటి ప్రసంగ పాఠాలు దృష్టాంతం ఇవ్వడానికి వీలుగా అవి దగ్గర పెట్టుకోవాలని అనిపిస్తుంది మర్చిపోతూ ఉంటాను ఆ పాఠం పాఠం ప్రసంగ పాఠం ఒకటి ఓ శ్లోకం ఒకటి అలాగే విశ్వనాథ్ సత్యనారాయణ గారు వెయ్యి పొడగల్లో పారాగ్రాఫ్ ఇచ్చారు ఆ పారాగ్రాఫ్ చదివేస్తే అన్నీ కఠినమైన పదాలు గంభీరమైన పదాలు పెద్ద పెద్ద వాక్యాలు ఉంటుంది అంతా విన్న తర్వాత ఏమిటిరా చెప్పింది ఏమిటి మనం విన్నదేమిటంటే ఏమి ఉండదు దాంట్లో ఎనీవే దాన్ని ప్రజ్ఞావాదములోని పితరులు అంటాడు సమాజం అంటాడు వర్ణ సంకరం అయిపోతుంది అంటాడు ఎవేవేవేవో చెప్తాడు ఇవన్నిటి కారణంగా నేను దుఃఖిస్తున్నాను అంటాడు పెద్ద పెద్ద రాజకీయోపన్యాసము సామాజిక శాస్త్రవేత్త చెప్పాల్సిన మాటలన్నీ చెప్పేశాడు ఇవే నువ్వు చెప్పినవేమి వాస్తవంగా అవి యోగ్యములైన పలుకులేం కావు సందర్భశుద్ధములైన పలుకులేం కావు కేవలము ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ఇదో గురువు మహత్వ ఇలాంటి మాటలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు కనుక వినటానికి చాలా సొంపుగా ఉన్నాయే కానీ సారవంతములైన మాటలు కావు తర్వాత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 తెలుసుకుంటే ఆ జ్ఞానానికి పాండిత్యము అని పేరు ఆ తెలుసుకున్న దాన్ని ఆకళింపు చేసుకుని మీ స్వంతం చేసుకుంటే దానికి ప్రజ్ఞ అని పేరు చాలా సింపుల్ ఇది ఇప్పుడు ఒకడు బీకామ్ పాస్ కానీ ఒక ఒక ఫ్యాక్టరీని లేదా కా కామర్షియల్ ఆర్గనైజేషన్ని రన్ చేసేటువంటి అనుభవము ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వాడికి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 వాస్తు శాస్త్రం యొక్క అజ్ఞానం కాదు ఆత్మ యొక్క అజ్ఞానమే అజ్ఞానం అంటే మళ్ళీ ఏదో జ్యోతిష్ శాస్త్రం తెలియకపోవడం మూలంగా శోకంగా ఉన్నాడనో మరో శాస్త్రం తెలియకపోవడం మూలంగా శోకం కాదు అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు తెలుసున్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ఆత్మ జ్ఞానము లేకపోవుట అంటే నీ స్వరూపము నీకు తెలియకపోవుట సో ఇక్కడ మౌలికమైన సిద్ధాంతం ఏమిటంటే శోకంహీనామా శోకోహీనామా ప్రజ్ఞాపరాధ ఏవా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 గతంతో బతుకంత గతాన్ని నెమరు వేసుకుంటూ ఉండడంతో అయిపోయింది పాతికో ఏటో ముప్పై ఏటో మొదలెడతాడు గతాన్ని నెమరు వేయటం అంతవరకు ఇంకా గతం అలా అక్యూములేట్ అవుతూ ఉంటుంది సో పెళ్ళైన మూడేళ్ళకో నాలుగేళ్ళకో మొదలు పెడతాడు అంతవరకు ఏదో హనీ మూలని ఇదేదైనా అదంతా పూర్తయిన తర్వాత ఇంకా గతాన్ని లెక్క వేయడం ప్రారంభిస్తాడు ఇంకా అక్కడి నుంచి మరణ చెయ్య వరకు కూడా గతాన్ని స్మరిస్తూ ఉండడం శోకిస్తూ ఉంటాం భవిష్యత్తును స్మరిస్తూ ఉండడం భయపడిపోస్తాడు 2003 థౌజండ్ త్రీలో ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్ గురించి పెద్ద పెద్ద క్యాల్కులేషన్స్ వేసేయటం తిరా పోనీ నువ్వు అంత క్యాలిక్యులేషన్స్ వేసావు టూ అంతా కూర్చుని క్యాల్కులేషన్స్ వేసావు రానే వచ్చింది టూ థౌజండ్ ఫోరు పోనీ ఇప్పుడైనా టూ థౌజండ్ ఫోర్లో ఉండంటే గురించి క్యాలిక్యులేషన్ వేస్తూ ఉంటాడు అవునండి అదే నువ్వు వేసిన క్యాలిక్యులేషన్స్ ఏ పీరియడ్ కోసం క్యాలిక్యులేషన్స్ ఏ వస్తుంది దట్ ఈస్ విత్ యూ నవ్ యూ యూ జస్ట్ లివిట్ ఆహా ఈ సంస్కారం ఎక్కడికి పోతుంది టూ థౌజండ్ ఫైవ్ ఎలా ఉంటుందో క్యాలకులేట్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు కూర్చొని తీరా టూ థౌజండ్ ఫైవ్ వచ్చిన తర్వాత టూ గురించి క్యాలిక్యులేట్ చేస్తాయి ది ఫెలో ఈజ్ నాట్ గోయింగ్ టు లెర్న్ అండ్ ఈ ఫెలో ఈజ్ నాట్ గోయింగ్ టు లివ్ ఇన్ ది ప్రజెంట్ శోకస్థాన సహస్రాన్ని తీరు కూర్చుని శోకన్నాలు పెడుతూ ఉండటం లేని శోకాన్ని కూడా గుర్తు చేసుకుని శోకిస్తూ భవిష్యత్తు గురించి భయపడుతూ ఉండటం దివసే దివసే మూఢమావిశంతి నప్పండి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 మహాత్మాజీ నేను మిమ్మల్ని ఏదో ఒక విషయం సలహా అడుగుతాను ఏదో కొన్ని ఇబ్బందుల్లో మాత్రమే ఉన్నాను సలహా అడుగుతాను అని అంటాడు అంటే మహాత్మాడు అంటాడు చూడు లెట్ మీ మేక్ థింగ్స్ వెరీ క్లియర్ ఇఫ్ యూ ఫీల్ యువర్ సరౌండింగ్స్ యువర్ రిలేటివ్స్ యువర్ హౌస్ హోల్డ్ పీపుల్ యువర్ ఆఫీస్ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సారో ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎనీ అడ్వైజ్ అబౌట్ ఇట్ ఎందుకంటే వీడింటో మిగతా గురించి మనకి ఏం తెలుస్తుందండి మహాత్ముడికి ఏం తెలుస్తుంది ఈయన ఒక సైడ్ స్టోరీ చెప్తాడు అవతల సైడ్ స్టోరీ ఏం తెలుస్తుంది ఈయన చెప్పిన దాన్ని విని జడ్జిమెంట్ ఇవ్వడం అంటే చాలా కఠినమైన విషయం ఎందుకంటే అవతల వైపు ఇంకేదో ప్రాబ్లం ఉంటుంది మా బాసు దుష్టుడని ఈయన చెప్పాడు అనుకోండి ఈ బాసు మరి బాసు చెప్పేది ఏముందో మనకేం తెలుస్తుంది కాబట్టి నీ సరౌండింగ్స్ గురించి నీ బంధువర్గాన్ని గురించి నీ బాసు గురించి నీ కారణంగా నువ్వు అనుకునే మాటైతే ఇస్ నథింగ్ ఐ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అండ్ యూ నీడ్ నాట్ ఈవెన్ డిస్కస్ విత్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 సరిగ్గా అదే దృష్టికోణంలో ముందుకు వెళ్తున్నాడు ఏం పోని శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు కదా అర్జునుడు అంత దుఃఖంలో ఉంటే ఏదో మాయో మంత్రమో వేసి ఏదో హూషనో హాషనో లేకపోతే హ్రామ్మనో హ్రీమ్మనో అని నెత్తిమీద చేపెట్టి శక్తిపాతమో ఏదో చేసి వాడు దుఃఖాన్ని పోగొట్టు ఉండొచ్చుగా ఆఫ్టర్ ఆల్ కంటి హీ డూ దట్ మచ్ హీఈస్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్ హీ జస్ట్ టెల్స్ హిమ్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 మళ్ళీ వద్దాం ఆ శ్లోకం ఏమి వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ ఇట్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్ యోగిన కర్మ కు సంగత్యక్వాత్మశుద్ధయే ఇది అంతవరకు వచ్చే భాష్యం ఈ మనం ఏం చేస్తామంటే భాష్యాన్నే ఆ శ్లోకాన్ని అశోకపనిషత్తు వాటిని కలిపి చదువుతూ ఉంటాం తర్వాత భాష్యమందము ఇమం ద్వి ప్రకారం ధర్మం నిశ్రేయస ప్రయోజనం పరమాత్త వాసువాఖ్యం పరం బ్రహ్మా అభిధేయూత విశేషత అభివ్యంజయత్ విశిష్ట ప్రయోజనసంబాధేయవత్ గీతాశాస్త్రం సో ధర్మము రెండు విధములుగా ఉన్నది ఒకటి ప్రవృత్తి ధర్మము రెండవది నివృత్తి ధర్మము చిత్రం ఏంటంటే ధర్మం రెండు రకాలుగా ఉంది కానీ వాటి ప్రయోజనం రెండు రకాలుగా లేదు ఒకటే ప్రయోజనం ప్రయోజనం ఒకటి ఫలం కాదు ఫలం వేరు ప్రయోజనం వేరు ఫలము ఒక ఫలము ప్రయోజనం ఒకటి కాదు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 కర్మ నిష్కామంగా చేస్తే నిష్కామ కర్మ అంటే దాని పేరే కర్మయోగము అని అంటారు ఊరికే ఎంఫసిస్ చేయటం కోసం నిష్కామ కర్మయోగము అని నిష్కామ కర్మయోగము నిన్న మీకు మనం చేశాను ఈశ్వరార్పణ బుద్ధితో కర్మను చేయటము అని సో ఇంకా చాలా చెప్తాను కాబట్టి నిష్కామ కర్మయోగము అనేది ధర్మము అది ప్రవృత్తి ధర్మము సో నివృత్తి ధర్మము అంటే సర్వసంగ పరిత్యాగము అని నివృత్తి ధర్మము ఆత్మజ్ఞాననిష్ట అనేది కూడా మనం చెప్పుకున్నాము సో నిష్కామ కర్మయోగం కనుక మీరు అనుష్ఠించినట్లయితే తద్వారా మీకు అంతఃకరణ శుద్ధి జ్ఞాననిష్ట యోగ్యత జ్ఞానము మోక్షము